Duo 둘 Yes. Hmm. <clears throat> శాంతం భుగనం పద్మనాభం సురేం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణు భయభయవయరం సర్వలోకైకనాథం ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవనియందుడి పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వముతానయన వాడెవ్వడు వాణి నాత్మ ఈశ్వరుని శరణం ఈ గీతామాత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టాం దాంట్లో భాగంగా ఒక భగవద్గీతని చెప్పడం జరుగుతోంది ఇది నూతనంగా రహస్యార్థంగా చెప్పేటువంటి పద్ధతిగా నిన్న మనం చెప్పుకున్నట్లుగా బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణ లక్ష్మణాచార్యుల వారు శ్రీ శ్రీ స్వరాజ్య భగవద్గీత అని రాసిన దాన్ని ముందుగా టేకప్ చేశాం ఈ గీతామాత కింద భగవద్గీత సంబంధించింది ఏదైనా కానీ ముందు ముందు మనం సత్సంగంగా చెప్పుకుంటాం నిన్న వరకు చెప్పింది ఏంటంటే దీంట్లో పురాణార్థము అంటే ఒక కథగా రెండోది ఒక సాధనగా అంతరార్థంగా సాధనగా బాహ్యార్థంగా మూడోది యోగం నిజమైన యోగం భగ భగవద్గీతలో చెప్పిన కర్మయోగం జ్ఞానయోగం భక్తి దగ్గర నిజానికి అదంతా కూడా అభ్యస్తం యోగాభ్యాసం ఇక్కడ రహస్యార్థంలో వీరు గ్రంథకర్త గారు చెప్పినటువంటిది ఏంటంటే కర్మయోగం అంటే బ్రహ్మనిష్ట ఎందు కూర్చున్నది మొదలు బ్రహ్మమున లీనమొట వరకు చేయు ఆధ్యాత్మిక ప్రయాణానికి కర్మయోగం అని పేరే అలాగే ఆ బ్రహ్మ లీనమైనటువంటి శ్వాస ఆ లీనమవటానికి ముందుగా ఉన్నటువంటి శ్వాస సంకల్పములు పరోక్షంగా సాధనాసాధ్యాలుగా ఉన్నటువంటివి సాధనలు అణిగిన పిమ్మట ఈ వ్యక్తిత్వం కలిగినటువంటి సత్యష్యుడు సాధకుడు విలీనమైన పెమ్మట అద్వైతం సిద్ధిస్తుంది ఈ బ్రహ్మనిష్ట నుంచి శ్వాస సంకల్పములు అణిచేసి లేకుండా పోగొట్టి ద్వైతం నుంచి అద్వైతానికి మారేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది జ్ఞానయోగము అని చెప్పారు ఇంతలో